ీరుభ్యో నమ లోకశంకరం ఓంస్మృతిపరాలయ నమామిర్భగవత్దశంకరంకర మాంచోగ్యభిచారేణ భక్తియోగే సేవతే సగుణాం సమతి బ్రహ్మభూయాయ కల్పతే ఈ శ్లోకం చాలా గొప్పది దీంట్లో అనేక అంశములు ఉన్నాయి వెరీ వెయిటీ శ్లోకము దీంట్లో మొదటి అంశము భక్తియోగము భక్తి మొదటి అంశం ఆ భక్తికి అవ్యభిచారేణ అనే ఒక విశేషం ఉన్నది అటువంటి భక్తి అది మొదటి అంశం రెండవ అంశము గుణములకు అతీతముగా వెళ్ళుట సగుణాన్ సమతీ చేతాన్ మూడవ అంశము బ్రహ్మభూజాల కల్పతే చాలా వెయిట్ ఇవ్ వె సో దీంట్లో భక్తి అనగానేమి అని అని చూస్తున్నాం భక్తి అంటే ప్రేమ అని అనుకున్నాం సో ఎవరి దేనిపై ప్రేమ అని అడుగుతారు జనాలు ప్రేమ అనగానే దేనిపై ప్రేమ అని అడుగుతారు ఆ ప్రశ్నయే తప్పు ఎందుకంటే మీ ప్రేమ ఒకదాని వైపు ఉద్దేశించబడినది ఒకదాని వైపు అభిముఖముగా అని మీరు ఎప్పుడైతే అంటారో అప్పుడు అది ప్రేమ కాదు అది ఆసక్తి అవుతుంది ఇప్పుడు మీరు ఒక్కటే దృష్టాంతం గుర్తుపెట్టుకోండి దీపం వెలుగుతోంది ఎవరి కోసం వెలుగుతోంది ఎవరి కోసమని వెలుగుతలే దాని స్వభావం వెలగడం కాబట్టి వెలుగుతుంది గులాబీ వికసిస్తుంది ఎవరి కోసం వికసిస్తోంది స్వభావం కాబట్టి వికసిస్తోంది కనుక ఒక కథ అన్నాడు కూడా చంద్రుడు నీ కోసం నా కోసం చెట్టు నీ కోసం నా కోసం పళ్ళలు కాయలు పువ్వు నీ కోసం నా పరిమళాన్ని వెదజల్లదు అంటే ఇలాగేదో ఉన్నాడు కవి ఏదో కవి ఎవడో కవి ఎప్పుడో ఎక్కడో ఉన్నాడు నాకు సరిగ్గా గుర్తులేదు మొత్తానికి సంథింగ్ సిమ్లర్ టు దాకా అది గొప్ప మాట సామాన్యమైన మాట కాదు అలాగే మహాత్ములు మహాత్ముల యొక్క ప్రేమ అలా ఉంటుంది మహాత్ముల ప్రేమను అర్థం చేసుకోవటం చాలా కష్టం మనం చూస్తూ ఉంటాం ఇప్పుడు గురువు గారు ఉన్నారు ఆయనకి చాలా ప్రేమగా సేవ చేసే అంగు శిష్యుడు ఒకడు ఉన్నాడు ఆ శిష్యుడు నా గురువుగారు ప్రేమగా చూస్తూ ఉంటారు ఇంకో శిష్యుడు ఉన్నాడు ఆయన గురువు గారిని విమర్శ చేసి వ్యతిరేకించి ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడి ఏవో పనులు కూడా వ్యతిరేకంగా చేసి అల్లరి చిల్లరిగా ఉన్నాడు ఆ శిష్యుడు గురువుగారు అతన్ని కూడా అదే ప్రేమతో చూస్తూ ఉంటాడు అప్పుడు ఈ మొదటి శిష్యుడికి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది నేను ఇంత ప్రేమగా సేవ చేస్తూ ఉంటాను ఏ సేవా చేయని వాడి మీద పైగా విమర్శ కూడా చేస్తాడు వీడు వ్యతిరేకిస్తాడు అటువంటి వ్యతిరేకి మీద కోపం చూపించడం మాట అలాంటి పెట్టి పైగా ప్రేమ కూడా చూపిస్తున్నారే అని ఈ మొదటి శిష్యుడు ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటాడు కానీ గురువు గారు సమానంగా ప్రేమిస్తారు కారణం ఏమిటో తెలుసునా ఆయన స్వభావం ప్రేమించడం ఆ ప్రేమ మనవైపు ఉండాలి అని అనుకోవడం మన యొక్క అజ్ఞానం అందరి సమానంగా ఉంటుంది చంద్రుడు వెన్నెళ్ళలను అందరికీ సమానంగా పనిచేయిస్తాడు అది ప్రేమ యొక్క లక్షణం ప్రేమ తత్వాన్ని తెలుసుకోవాలి ప్రేమించడం అభ్యాసం చేయాలి అంతే తప్ప ఫలానా వారిని ప్రేమించడం అనే ఆలోచన కాకుండా అనే ఆలోచన వచ్చిందంటే అది ప్రేమ అవ్వదు ఆసక్తి అవుతుంది ఇప్పుడు తల్లిదండ్రులు ఏమంటారు మేము పిల్లల్ని చాలా ప్రేమించాము అంటారు అయితే ఏమవుతుందో తెలిసినా పిల్లల్ని చాలా ప్రేమించారు కదా ఆ ప్రేమ వలన వాళ్ళకి దుఃఖం కలుగుతుందా లేదా కలుగుతోంది వీళ్ళు పెరిగి పెద్దవాళ్ళే మనం చెప్పిన మాట వినలేదునో లేకపోతే మన మీద వ్యతిరేకించారునో ఏదో రూపంగా దుఃఖం కలుగుతోంది కదా మీకు దుఃఖాన్ని కలిగించింది అంటే అది ప్రేమ కాదు అది ఆసక్తి అది యాసిడ్నెస్ అంటారు లిట్మస్ టెస్ట్ లేక లిట్మస్ పేపర్ తీసుకుని నీళ్ళలో ద్రావకంలో పెడితే ఇది ఎర్రగా అయితే యాసిడ్ బ్లూ కలర్ వస్తే బేస్డ్ ఆల్కలైన్ దీన్ని లిట్మస్ టెస్ట్ అంటారు సో నేను అప్పుడప్పుడు ఈ లిట్మస్ టెస్ట్ చూపిస్తూ ఉంటాను అలాగా మీరు ప్రేమించారా ఎవరిని ప్రేమించారు ఫలానా వ్యక్తిని ప్రేమించాము అయితే మీకు ఆ వ్యక్తితోటి ఉండే సంబంధంలో మీకు ఎప్పుడైనా దుఃఖం అనుభవానికి వచ్చిందా అయ్యో చాలా దుఃఖం అనుభవానికి వచ్చింది అయిపోయిందంటే లెట్ మసెస్ అయిపోయింది మీరు చేసింది ప్రేమ కాదు ఆసక్తి సంసారములు ఆసక్తిని ప్రేమ అని భ్రమపడతారు ఇంద్రియ తృప్తిని ఆనందము అని భ్రమపడతారు సంసారులు అంటే అలా ఉంటారు వివేకం లేకపోవడం సంసారం యొక్క లక్షణం లడ్డూ తింటారు మంచి రుచిగా మంచి టేస్టీగా ఎంజాయబుల్గా ఉంటుంది తర్వాత స్టొమక్లో కూడా కార్బోహైడ్రేట్ క్రేవింగ్ అని ఒకటి సిగరెట్ తగిన వాడికి ఆ క్రేవింగ్ ఫర్ నికోటిన్ ఉంటుంది ఆ నర్వస్ సిస్టంలో నికోటిన్ కావాలి నికోటిన్ కావాలి అనే క్రేవింగ్ ఉంటుంది అందుకోసమే సిగరెట్ తగ్గేవాళ్ళు గబగబా ఆలస్యం లేకుండా కంగారు కంగారుగా సిగరెట్ తగ్గుతారు వాళ్ళు ఆలస్యం అయ్యే వాళ్ళు వాళ్ళు చాలా అన్కంఫర్టబుల్గా ఉంటారు ఆ క్రేవింగ్ ఉంటుంది అలాగే స్టమక్కి కార్బోహైడ్రేట్ క్రేవింగ్ ఉంటుంది మనం చిన్నప్పటి నుంచి ఆ పిండి పదార్థాన్ని తినడానికి బాగా అలవాటుకుండా ఉంటాం ఆ క్రేవింగ్ ఉంటుంది ఎప్పుడైతే మీరు లడ్డు మొత్తం అంతా తినేసారో ఆ క్రేవింగ్ తగ్గుతుంది దాంతో మీకు చాలా హ్యాపీగా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు దీన్ని ఇంద్రియ తృప్తి అంట ఇంద్రియ తృప్తి ఆనందము వేరు ఇంద్రియ తృప్తి వేరు నేను ఇంగ్లీష్లో గ్రాట్యుఫికేషన్ దర్సెస్ బ్లిస్ గ్రాట్యుఫికేషన్ అన్నది ఇంద్రియములు పదార్థముల యొక్క సన్నికర్ష అంటే కాంటాక్ట్ వల్ల వస్తున్నటువంటి తాత్కాలికమైన ఒక సెన్స్ ఆఫ్ యూఫోరియా ఒక ఫీలింగ్ తాత్కాలికంగా మీకు ఉల్లాసంగా అనిపిస్తుంది దాన్ని గ్రా సెన్స్ గ్రాటిఫికేషన్ ఇంద్రియ తృప్తి అంటారు ఆనందం అంటే అలా ఉండదు ఆనందం అనేది ఉంటుంది శాంతియే దాని స్వరూపముగా ఉంటుంది ఈ రెండింటికి తేడా ఎదుగురు జనులు ఏమనుకుంటారంటే ఇంద్రియ తర్పణనే అంటే ఇంద్రియములను తృప్తిపరుచుతయే ఆనందము అని బ్రహ్మపడుతూ ఉంటారు తర్వాత సో ఈ విధమైనటువంటి భ్రమల ఆసక్తియే ప్రేమ అని భ్రమపడతారు అంచేతనే దేవుణ్ణి ప్రేమించడము అంటే ప్రేమించడమే ఇంకా మీరు దేవుడు అనే మాట తీసి పక్కన మీకు ప్రేమించడం చేతనైతే అది దేవుడే ప్రేమయే దైవము ప్రేమించడం చేతనవ్వాలి దీన్ని అన్నింటినీ సర్వమును ప్రేమించడమే సో ఎంత చిన్న రోడ్డుపై నడుస్తూ ఉంటారు పక్కన మొక్క ఉంటుంది ఆ మొక్కని మీరు ప్రేమించడం నేర్చుకోవాలి మనం మొక్కల్ని ప్రేమించడం నేర్చుకోకపోవడం మూలంగానే మన సమాజంలో ఆ ప్రేమ కరువడం మూలంగానే అడవులన్నీ కూడా అంతరించిపోయింది మనం నదుల్ని ప్రేమించాలి నీరుని ప్రేమించాలి మనం ఏం చేస్తామంటే రియల్ ఎస్టేట్ని ప్రేమిస్తాం ఎందుకంటే రియల్ ఎస్టేట్కి గిజానికి ఇంత చదరపు గిజానికి ఇంత ఉంటుంది ఆ ధరని బట్టి మనం డబ్బుని ప్రేమిస్తాం రియల్ ల్యాండ్ని కూడా ప్రేమించాం ఆ రియల్ ఎస్టేట్కి ధర ఉంది కనుక ప్రేమిస్తాం అంచేతనే మనం ఏం చేస్తాం చెరువుని కట్టేసి ల్యాండ్ కింద మార్చుకుని ఆ ల్యాండ్ని అమ్ముకుని డబ్బు చేసుకుని ఆ డబ్బుని ప్రేమిస్తాడు అది ప్రేమ ఎలా అవుతుంది అది ఆసక్తి సంసార బంధం అవుతుంది ప్రేమ అంటే ఎలా ఉంటుందో తెలుసుందండి చెరువు ఉందంటే ఆ చెరువు నీటి అదే ఆశయం జలాశయం దానిని ప్రేమించడం వీ లవ్ ఇట్ అండ్ దేట్ ఫర్ వాట్ విల్ డూ వి జస్ట్ లీవ్ ఇట్ ఏ దాన్ని మన తరఫు నుంచి దానికి హాని కలగకుండా చూడడం మొక్క ఉంటుంది మన తరఫు నుంచి మొక్కకి హాని కలుగకుండా చూడడం చెట్టుకి మన వైపు నుంచి హాని కలుగకుండా చూడడం ఒక పశువుకి మన వైపు నుంచి హాని కలుగకుండా మనం చేసే ఏ పని వల్ల ఇతరులకి హాని కలగకుండా ఉండడం అది ప్రేమ అంటే అలా ఉంటుంది ఇప్పుడు రాత్రి పదే అయిందనుకోండి మీరు టీవీ ఎక్కువగా పెట్టారనుకోండి అంటే దాని అర్థమైతే మీ చుట్టుపక్కల వాళ్ళకి నిద్ర పట్టినా పట్టకపోయినా మీకు లెక్క లేదనమాట అంటే మీకు ప్రేమ లేదనమాట యూఆర్ వెరీ ఇన్సెన్సిబుల్ ఆర్ఇన్సెన్సిటివ్ కాబట్టి ప్రేమ అనేది ద హైట్ ఆఫ్ సెన్సిటివిటీ ఆ అత్యంత సున్నితమైన మనస్సు కలిగి సర్వమును ప్రేమించే స్వభావమును మనం అభ్యాసం చేయాల్సి ఉంటుంది ఈ ప్రేమను మనం చిన్న చిన్న విషయాలతోటి మొదలు పెట్టాలి పక్షి ఓ చిలక కనపడింది అనుకోండి ప్రేమించాలి అంటే ఇప్పుడు ఏం చే ఏమి చేయక్కర్లేదు నిజానికి ఏమీ చేయకూడదు కోటి కనపడిందనుకోండి కోటిని ప్రేమించాలి మనిషి కనపడతాడు మనిషిని ప్రేమించాలి అందరినీ సకల ప్రాణులను ప్రాణము లేని వాటిని కూడా ప్రేమించాలి మొక్క బొమ్మ పువ్వు అన్నిటినీ ప్రేమించాలి దేనిని మనము డిస్టర్బ్ చేయము దేనికి హానిని కలిగించము సకల ప్రాణులను ప్రేమించాలి అంటే దానికే ప్రేమించుట అంటే ఎందుకంటే సర్వం కల్విదం బ్రహ్మ ఇక్కడ ఈశ్వరుడు అంటే ఒకచోట కూర్చునిండి ఈశ్వరుడు కాదు ఒకచోట కూర్చుని ఉన్నాడు అనుకోండి ఈశ్వరుడు దేవాలయంలో కూర్చుని మీరు ఏం చేస్తారు ఆయన్ని ప్రేమించడం ఏం చేస్తారు వెళ్ళి అక్కడ కూర్చుని ఈ తాళాలు తప్పెట్లు పెట్టుకుని ఏవో పాటలు పాడతారు లేకపోతే ఏవో స్తోత్రాలు ఏవో పాడతారు ఓ దేవా అని మీరు ఓ దేవా అని తర్వాత ఏమంటారు ఓ దేవా అన్నారు ఓకే తర్వాత ఏమంటారు నీవు వైకుంఠవాసుడవు అని ఏదో ఇలా ఏదో మొదలుపెట్టాను మీకు ఎలా తెలుసా అయినా వైకుంఠవాసుని ఎక్కడో మీ శృత కదా నీవు శ్రీదేవి భూదేవి సమేతుడవు అవుడు అంటే ఎక్కడో ఎక్కడో పట్టుకొచ్చారు సమాచారం అంతే కదా నీవు భక్తుల కోరికలను తీర్చివాడవు అంటే అర్థమేంటి నీవు భక్తుల కోరికలను తీర్చివాడవు అంటే మీరు దేవుడిని ప్రేమిస్తున్నారా మీ కోరికల్ని మీరు ప్రేమిస్తున్నారా సో ఈ రకంగా అంతే అదే ప్రేమ అంటే అది కూడా ప్రేమే కాదని మీరు నిష్కామంగా చేసినట్లయితే అది కూడా ప్రేమయే అవుతుంది కానీ ప్రేమ అనేదానికి చాలా చిన్న అర్థం చెప్పినట్లు అవుతుంది వెన్నెల అంటే మా వాటిట్లో ఉన్నది అని చెప్పినట్లు అవుతుంది మా పెరట్లో ఉన్నది వెన్నెల ఎక్కడో చూపించండి అంటే వీడు పెరట్లోకి తీసుకెళ్తాడు పైన చంద్రుడు ప్రకాశిస్తూ ఉంటాడు వాళ్ళ పెరడంతా వెన్నెల నుండి ఒకటిది ఇదిగో వెన్నెల అన్నట్టు ఉంటుంది కరెక్టే అది వెన్నెలే కానీ వెన్నెల మీ పెరట్లోనే మాత్రమే ఉంటుందా మొత్తం జగత్సంతా వ్యాపించి ఉంటుంది కదా కాబట్టి ఈశ్వరుడు సర్వవ్యాపకుడు సర్వమునందు ఉన్నాడు కాబట్టి సర్వమును ప్రేమించుట అది ప్రేమ యొక్క తత్వము దాన్ని మీరు అభ్యాసం చేస్తే అది మీరు అలవడుతుంది అభ్యాసం చేయాలి అంటే అతని తమను నిందించి వారిని కూడా ప్రేమించగలుగుతారు భగవాన్ బుద్ధుడు తన మీదకి కట్టి పట్టుకుని దూసుకొచ్చినటువంటి బందిపోటు దొంగ అంగుళిమారుడు అనే అతన్ని ప్రేమించగలిగినాడు తనను ద్వేషించి వాళ్ళను కూడా ప్రేమించడం అది మహాత్ములకు చాలా సహజమైనటువంటి లక్షణం ఆ విధంగా వారు ప్రేమిస్తూ ఉంటారు సర్వములు ప్రేమిస్తారు దాన్ని భక్తి అని సో ఇక్కడ నేను చేసింది మాత్రమే ఏమిటంటే భక్తి అంటే దేవాలయంలోనూ ఎక్కడో ఒక విగ్రహం పెట్టుకుని ఆ విగ్రహాన్ని మేము ప్రేమిస్తున్నాము ఆ విగ్రహానికి మేము పరిచర్యలు చేస్తూ ఉంటాము దాని పేరే భక్తి అని మీరు అనుకుంటే అది భగవద్గీత సందర్భంలో అది చాలా ఇన్కంప్లీట్ అవుతుంది కంప్లీట్ అవ్వదు భగవద్గీత సందర్భంలో కంప్లీట్ అవ్వాలంటే సర్వవ్యాపకుడైనటువంటి పరమేశ్వరుణ్ణి ప్రేమించు ప్రేమించాలి హా సర్వవ్యాపకుడైన పరమేశ్వరుణ్ణి ఎలా ప్రేమిస్తాడు ఇప్పుడు మీ మీ ఎదకుండా వచ్చిన మనిషిని మీరు మరి సర్వవ్యాప్డైన పరమేశ్వరుని ఎలా విరమిస్తాడు శంకర్లతో చోట అన్నారు తయి మయి సర్వత్రైకో విష్ణు వ్యర్థం కుప్ప్యసే మై అసహిష్ణు అని భజగువింద శ్లోకాల్లో ఉంటారు చూడగా నువ్వు అనవసరంగా నా మీద కోప్పడుతున్నావు నీవు సహనాన్ని కోల్పోతున్నావు ఇదంతా కూడా వేస్ట్ ఎందుకంటే నీయందు నాయందు సకల ప్రాణులందు కూడా ఒకే విష్ణువు ఉన్నాడు అని కాబట్టి సర్వమును ఎవడైతే ప్రేమించగలుగుతాడో వాడు ఈశ్వరుణ్ణి ప్రేమించాలి అసలు భక్తికి డెఫినేషన్ ఏమని చెప్పాడంటే భక్తికి డెఫినేషన్ సర్వాత్మని ప్రీతి అని భక్తికి డెఫినేషన్ మధుసూదన సరస్వతి భక్తి రసాయనం గ్రంథంలో సర్వాత్మని ప్రీతి బంగారాన్ని ప్రేమించడం అన్నట్టు దేవుణ్ణి ప్రేమించటం అంటే బంగారాన్ని ప్రేమించడం బంగారాన్ని ప్రేమించటం అంటే దేంట్లో ప్రేమిస్తారు నెక్లెస్లో ప్రేమిస్తారా కంకణంలో ప్రేమిస్తారా నెక్లెస్లోనూ కంకణంలోనూ కూడా ప్రేమిస్తాం పడ్డానంలో అక్కడ కూడా ప్రేమిస్తాం చెవులకి రింగులు ఎవరు రకరకాల రింగులు వస్తాయి వాటిల్లో ప్రేమిస్తాం ఇంకా చూడామణిలో ప్రేమిస్తారా ప్రేమిస్తాం బంగారాన్ని ఎక్క అన్ని ఆభరణముల ప్రేమిస్తాం అంతేగాని కేవలం మేము నెక్లెస్లోనే ప్రేమిస్తాము అని అంతే అన్నరు అంటే తెలుగు తక్కువ అవుతుంది అలాగే ఈశ్వరుణ్ణి మేము ప్రేమిస్తాము అంటే ఎక్కడ ప్రేమిస్తారు గుడిలో ప్రేమిస్తారా అంతేనా ఇంకెక్కడా ప్రేమించరా ఎంత తప్పు ఇప్పుడు నదులను మనం ఈశ్వర రూపంగా ఆరాధించడం మన యొక్క ధర్మం అది హిందూ ధర్మంలో ఉండే ఒక విశిష్టత నదులను ఈశ్వర రూపంగా ఆరాధించటం అయితే హిందూ సొసైటీలో ఆధునిక కాలంలో ఒక హైపోక్రసీ ఒకటి ప్రవేశించింది ఒక డంభము అంటే ఇలాగా నదులలో దేవుడు ఉన్నాడు అని మనం పూజలోవి చేస్తాం కానీ నదు వేస్తే ఏవైతే కుళ్ళిపోతాయో ఆ కుళ్ళిపోయివన్నీ నదుల్లో వేస్తాం కొబ్బరికాయలు పగల కొట్టిన కొబ్బరికాయలు పువ్వులు పసుపు కుంకుమ తవలపాకులు దొప్పలు ఇవన్నీ మనం నదిలో పెడతాం ఇప్పుడు అందరూ చేస్తూ ఉంటారు ఈ పని అంటే ఏమిటి ఆరాధించటం చేత వాళ్ళు చేసే పనులు ఇలాగే ఉంటారు ఇప్పుడు గురువుగారిని ఆరాధించమంటే మీరు చక్కగా అందరూ చెరువు కొబ్బరికాయ తీసుకొచ్చేసి సో నమ్మ సోమా అయితే రుద్రాన్ని పగలు కొట్టేసినా ఇంటికి మీరు అభిషేకం చేస్తే అలా చేస్తే ఏమంటానంటే నేను ఎరే నీకు గురువుగారిని ఆరాధించడం చేత కాదురా నీకు శివలింగాన్ని ఆరాధించడం మాత్రమే చేతనము అక్కడికి పోయి చేయి ఆరాధన నాకు నెత్తి మీద చేస్తావేటి అని నేను అంటాను మరి గురువు గారిని ఎలా ఆరాధించాలి గురువుగారు మీరు కాఫీ తాగుతారా టీ తాగుతారా అంటే ఓన్లీ కాఫీ తీసుకురా ఈసారికి అంటే అప్పుడు వెళ్ళి కాఫీ అది గురువుగారిని ఆరాధించినా ఉంటాయి అంతేకాదు గురువు గారు నెత్తి మీద ఒకరికాయ నీళ్ళు పోస్తే అది ఆరాధన అవుతుంది అన్నిటికీ ఒకే ఆరాధన నదికి ఆరాధన అంటే ఏంటి నదికి ఆరాధన అంటే మీరేమో ఒక దొప్ప తీసుకుని ఆ దొప్పలో కుంది పెట్టి ఆ కుందిలో నూనె పెట్టి ఒత్తి వేసి దీపం వెలిగించి నదిలో వీదిలిపెట్టనుకోండి మీకు అడవుందది వెలుగుతూ ఉంటుంది తర్వాత ఏమవుతుంది ఆ నూనె అంతా నదిలో పడుతుంది ఆ ఒత్తి నదిలో పడుతుంది ఆ దొప్ప నదిలో పడుతుంది మీరు నదిని పొల్యూట్ చేశారా లేదా నదిలో నూనె వేయకూడదు ఈ బేసిక్ కామన్ సెన్స్ లేకుండగా నదికి ఆరాధన అంటే దీపాలని పెట్టడం నదికి దీపం పెట్టడం అంటే ఇలా పెట్టడం అని ఎవరు చెప్పారు అసలు ఇది అన్నిటికీ పిడికి బియ్యానికే ఒకే మంత్రం పనికిరాదనే కామన్ సెన్స్ లేకుండా నదులన్నిటినీ పొల్యూట్ చేసి పెట్టడం నదుల్లో కుంకుమ వేయిపోవడం అసలు కుంకుమ మీరు పెట్టుకునేప్పుడు మీ స్కిన్ మీద అది సరైన డై అవునా కదా మీరు వెరిఫై చేసుకోవాలి అది వేర్ఆర్ యాక్సెప్టబుల్ డైస్ డై అంటే కలర్స్ యాక్సెప్టబుల్ కలర్స్ ఉన్నాయి అవే ఉండాలి అంతేగాని ఇప్పుడు హోలీ ఉంది యాక్సెప్టబుల్ కలర్స్ తోటే మీరు ఆ హోలీని ఆడాలి అంతేగాని యాక్సెప్టబుల్ హార్మ్ఫుల్ కలర్స్ తోటి హోలీ హోలీ కారణంగా దేశంలో ఐ హాస్పిటల్స్ అన్నింటికి పేషెంట్స్ వస్తాయి మొన్నాడు అందరూ ఐ హాస్పిటల్స్లో ఎక్కడ నిలబడడానికి తోడు ఉండదు ఎందుకంటే హోలీ ఆడి అవన్నీ కూడా కంట్లో పడి టాక్సిక్ సెప్స్టెన్సెస్ అదే కన్నుని రక్షించుకోవాలనే విజ్ఞానం కూడా లేకపోతే ఎవడ రక్షిస్తాడు దిస్ కైండ్ ఆఫ్ హైపోక్రసీ సొసైటీలో భక్తి పేరుట జరుగుతూ ఉంటుంది అదంతా చాలా తప్పు అలా ఉండకూడదు నేను మంచిగా కాకినాడ వెళ్ళినప్పుడు నాతో ఎవరిలో ఉన్నారు మీరు పుస్తకాల గురించి మీరు కొంచెం పది మందికి బోధించాలన్నారు అంటే నేను అన్నాను ఆపనే చేస్తున్నానయ్యా ఇంకా అంతకంటే పది మంది అంటే నేను వీధిలోకి వెళ్ళి మైకోర్టుకు చెప్పడం నా వల్ల వదు నాకు టాపిక్ వచ్చినప్పుడు అలా చెప్తూనే ఉన్నానమ్మా నువ్వు మిగతాది నువ్వు బోధించింది కానీ అదే నేను ఆ పనే చేస్తున్నానండి నేను వెళ్ళి రాజమండ్రిలో వెళ్ళి ఆ గుంపులో చేరి మైక్రెట్కొని అరెస్ట్ చేయి వెళ్తారా దట్ ఈజ్ నాట్ ఇవే దిస్ ఈజ్ ఇవే కాబట్టి ప్రేమ భక్తి ముందు మీరు మీ కుటుంబంతో మొదలు పెట్టాలి ప్రేమించటం కుటుంబంతో చూడండి ఇంటలెక్ట్ వెర్సెస్ హార్ట్ అని రూ ఉంటుంది హెడ్ వర్సెస్ హార్ట్ మనము కరెక్ట్గా చెప్పాలంటే మనుషులు రెండు రకాలు హెడ్ పీపుల్ హార్ట్ పీపుల్ అని రెండు రకాలు మీరు ఏ కేటగిరీలో పడతారో మీరు చూసుకోండి హెడ్ పీపుల్ అంటే ఎప్పుడు క్యాల్కులేషన్స్ వేస్తూ ఉంటాడు వాడు హెడ్ పీపుల్లో పడతారు హార్ట్ పీపుల్ అంటే ప్రతి ఇష్యూని ప్రేమతో పరిశీలిస్తారు అది హార్ట్ పీపుల్ ఒక ఒక సంభాషణ చెప్తా ఒక అమ్మగారు భర్తతో అన్నారు ఈ బ్లాక్ అండ్ వైట్ టీవీ చూసి చూసి విసిగెత్తిందండి ఆ రోజుల్లో పత్తింట్లో కలర్ టీవీ వచ్చింది ఈ బ్లాక్ అండ్ వైట్ టీవీని కలర్ టీవీకి ఎక్స్చేంజ్ చేసి కొత్త టీవీలు ఇస్తున్నారట ఇది వాళ్ళ ముహాన్ని పారేసి ఆ కలర్ టీవీ ఒకటి తీసుకొచ్చి పెట్టాల మహానుభావం అని భార్య భర్తని కోరింది అవిడ గృహిణి ఉద్యోగం చేసుకునేవాడైతే ఆ టీవీ ఏదో ఆఫీసులోనే చూసి ఉంది ఇవ్వ బహుశాను గవర్నమెంట్ ఆఫీసులో టీవీలో చూసుకోవచ్చు కానీ ఉద్యోగం చేసి ఆమె కాదు గృహిణి కాబట్టి ఇంట్లోనే చూసుకోవాలి టీవీ అని ఆమె కోరింది అంటే ఈయన ఏమన్నాడో చూడు ఎక్స్చేంజ్ చేసినప్పుడు ఎక్స్ట్రా ఫైవ్ థౌజండ్ తీసుకుంటున్నారు ఇది ఇచ్చి ఫైవ్ పే చేస్తే టీవీ వస్తుంది ఈ ఫైవ్ ఫిక్స్డ్ డిపాజిట్ వేసినట్లయితే మనకి మూడేళ్లలో సెవెన్ థౌజండ్ వస్తుంది అలా కాకుండా టీవీ కనుక కొనిపెట్టినట్లయితే ఇట్ బికమ్స్ డెడ్ ఇన్వెస్ట్మెంట్ అని ఆయన ఒక పదాన్ని వాడారు డెడ్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి బ్లాక్ అండ్ వైట్ సంతోషపడండి అని ఆయన చెప్పారు ఆవిడతో అంటే ఆవిడండి ఈ పూట మీరు భోజనం మానేయండి ఎందుకంటే ఈ పూట రాత్రి సాయంకాలం పూట రాత్రి భోజనం చేశారనుకోండి చెప్తే పడి డిజు రాత్రి శుభ్రంగా కూర పులుసు వేసుకుని భోజనం చేస్తే it is a bad investment therefore stop it and i said i came to this conversation later i put a chip on it i said don't matter to investment do not use head use your heart use your heart i say how use it for a change use it how don't ask how just do it just do it heart to theology mind head logic digo man's head logic is there digo till digo దిగు ఇక్కడికి వచ్చాం ఇప్పుడు ఆలోచించు సరే కొనిపెడితేనే బాగుంటుంది దిదా కాబట్టి జీవితంలో ఎక్కడైతే ఇంటలెక్ట్ అప్పర్ హ్యాండ్లో ఉంటుందో అధికంగా ఉంటుందో అప్పుడు జీవితంలో ఒక క్రైసిస్ నిర్మాణం అవుతుంది ఇంటలెక్ట్ అప్పర్ హ్యాండ్గా ఉంటే క్రైసిస్ నిర్మాణం ప్రేమ అప్పర్ హ్యాండ్గా ఉండాలి ఇప్పుడు దీంట్లో ఇంకొక ఇంకొక హై డైకాటమే ఇంకొక విరోధము గలదు మీరు గమనించండి అంటే మరి ఫిలాసఫర్స్ ఎలా ఆలోచిస్తారు ఇప్పుడు వీడు ఆఫీస్కి వెళ్తాడు ఆఫీస్కి బిజినెస్ చేస్తూ బిజినెస్కి వెళ్తాడు వెళ్ళి అక్కడ ఏం చేస్తాడు అక్కడ అబద్ధాలు చెప్తాడు కస్టమర్స్ తోటి ఎక్స్ప్లాయిట్ చేస్తాడు చీటింగ్ చేస్తాడు నెటర్ సే అందరూ చేస్తారన్న అభిప్రాయం కాదు ఇవి చేస్తాడు Cheating, exploitation, telling lies. All a while, suppose. That's a constant. Now, if you want to promote the issue of your kind-dunning that you want you to do everything, to Herm Straße, after that, just to justify your kind-dYNprimi, unless you want to be a good, only habppyaciones is to are willing to be a good. Now, there are, these things are come Agaedra. What do you think then, something is mentioned? One, sometimes, మోసం చేసేవాడు మరొక చోట అసత్యం చెప్పి మోసం చేయకుండా ఉంటాడా అని ప్రశ్న అంటే వాడే ఉంటాడు అలాగే ఉంటాను నేను నేను నా భార్య దగ్గర పిల్లల దగ్గర అసత్యం చెప్పను మోసం చేయను అని వాడు అనుకుంటాడు నేను ఊరికే బిజినెస్లోనే అలా చేస్తాను తప్ప భార్య దగ్గర పిల్లల దగ్గర మోసం చేయను అసత్యం చెప్పను అని అనుకుంటాడు బట్ వెర్ ఇస్ ఎ బట్ దే ఎందుకు అసత్యం చెప్పట్లేదో తెలిసిన ఇతనికి వాళ్ళు అనుకూలంగా ఉన్నారు కాబట్టి అసత్యం చెప్పట్లేదు ఆ పిల్లలను ఆ భార్య అనుకూలంగా ఉన్నారు కాబట్టి అసత్యం చెప్పట్లేదు ఇంటికి వచ్చేప్పటికీ ఆవిడ అన్నం వండి వండించడానికి సిద్ధంగా పెట్టింది పిల్లలు హోంవర్క్ చేసుకుంటున్నారు ఇల్లేమో చక్కగా ఉండి అందుకోసం అక్కడ అసత్యం చెప్పట్లేదు సపోజ్ ఏదైనా చిన్న తేడా వచ్చిందనుకోండి చిన్న తేడా రావడానికి ఎంతో టైం పట్టదు అప్పుడు వెంటనే ఏం చేస్తుంది యూ విల్ డూ వాట్ ఆల్ హీ డస్ ఎన్ ది బిజినెస్ ఎందుకంటే బేసికల్లీ మనల్ని మనము హెడ్ పీపుల్గా తీర్చిదిద్దుకున్నప్పుడు మీరు హార్ట్ పీపుల్గా తయారవటం చాలా కష్టమవుతుంది అంచేతనే పెళ్లి చేసుకునే ముందు చాలా క్యాల్కులేషన్స్ చేస్తున్నాడు అనుకోండి వాడు చాలా క్యాలకులేషన్స్ చేస్తున్నాడు అనుకోండి అమ్మాయి పొడవ ఎంత ఫైవ్ సిక్స్ నేనెంత ఫైవ్ సెవెన్ పర్వాలేదు ఒక క్యాల్కులేషన్ అమ్మాయి నక్షత్రం ఏంటి నా నక్షత్రం ఏంటి అది అమ్మాయి తండ్రి ఏం చేస్తున్నాడు ఫలానా ఆఫీసరు మన తండ్రి ఏం చేస్తున్నాడు ఆఫీసరు మన ఈ ఆఫీసర్ కంటే ఆఫీసర్ బెటరు పాస్ అమ్మాయి ఈ వీళ్ళు ఎంత కట్నం ఇస్తా ఉన్నారు నాలుగు లక్షలు వాళ్ళు ఎంత అన్నారు మూడు లక్షలు కాబట్టి ఎక్కువ పాస్ అని వీడు హెడ్ అంతా ఉపయోగించి క్యాల్కులేట్ చేసి పెళ్ళాడతాడు అంతా సక్రమంగా నడిస్తే ఎవరిబడీ ఈజ్ ఎ హీరో సో చూడండి వీఆర్ హెడ్ పీపుల్ మీకు చాలా దృష్టాంతాలు చెప్తాను ఇంటలెక్ట్ అప్పర్లో అప్పర్ హ్యాండ్ అధిక స్థాయిలో ఉన్నప్పుడు ప్రేమ తక్కువైపోతుంది అప్పుడు మనం చేసే భక్తికి అట్ బెస్ట్ గౌణ భక్తి అని పేరు పెట్టుకోవచ్చు యథార్థమైన భక్తి అంటే ఎలా ఉంటుందో తెలుసుకోండి ప్రేమ నుండి ఉంటుంది ప్రేమయే ఉంటుంది ప్రేమ తప్పు ద్రౌపది కొడుకుల శవాల ముందు కూర్చుని ఏడుస్తూ ఉంటుంది ఐదుగురు కొడుకులు వాళ్ళు నిద్రపోతుండగా చంపేస్తాడు అశ్వత్థాన వాళ్ళ శవాల ముందు కూర్చొని నెలుస్తూ ఉంటుంది అర్జునుడు శ్రీకృష్ణుడు రథం మీద వెళ్ళి అశ్వత్థాముని పట్టుకుని బంధించి తాళ్ళతో కట్టేసి తీసుకొచ్చి ఆవిడ ముందు నిలబెడతారు నిలబెడితే ఆవిడ ఉంటుంది అయ్యో అదేమిటి గురుపుత్రుడిని గురువుగారి కొడుకుని మీరు తాళ్లతో కట్టేశారే ఆయన సద్బ్రాహ్మణుడు గురుపుత్రుడు తాళ్ళతోటి కట్టేశారు చాలా తప్పది ఉప్పేసేటి ముందు వెంటనే తాళ్ళను అంటుంది అంటే వీడే నీ కొడుకుల్ని చంపిన వాడు ఈయనే అంటుంది అంటే కొడుకుల్ని చంపినవాడు విధి యమధర్మరాజు మృత్యుదేవత అని నేను అనుకుంటున్నా కానీ ఇతడు చెప్పాడని నేను అనుకోవటం లేదు అతన్ని తాళు విప్పేసేయండి అంటే వాళ్ళు విప్పేస్తారు అయినా నీ దాన్ని వెళ్ళి అని పంపిస్తుంది ఆవిడ మాట అంటున్నాడు కొడుకు లేకుండా నేను ఏడుస్తున్నాను అలాగే కృపి కృపి అంటే అశ్వత్థామ తల్లి కొడుకు లేకుండా కృపి దుఃఖించడానికి వీలు వెళ్ళిపో అని పంపింగ్ చేశాం సో చూసారా ప్రేమ అన్నది చాలా గొప్పం ప్రేమ తత్వాన్ని అర్థం చేసుకోవటం చాలా కష్టం చూడండి ప్రేమయే సత్యము ప్రేమయే దైవం ప్రేమయే నిత్యము శాశ్వతం అంటే ఏది శాశ్వతం కాదు ప్రేమించటం చేతనైన హృదయం ఏది కలదు ఆ హృదయము సర్వకాలములయందు ఉదారముగా ఉంటుంది ఉదారము అంటే పెద్ద మనస్సు సర్వకాలములలో అన్ని సందర్భములలో పెద్ద మనస్సు ఉంటుంది తర్వాత ప్రేమించగలిగిన వాడి యొక్క దయాగుణానికి రిజర్వేషన్స్ ఏమీ ఉండవు అంటే మీరు కులం వాడి ప్రాంతం ఏమిటి వాడి గోత్రం ఏమిటి అన్నీ తెలుసుకుని ప్రేమించటం కొంతమంది ఏమన్నా మీ గోత్రం ఏంటండి భారద్వాజీ భారతవాజీ గోత్రం అయ్యా ఎంత మహానందం ప్రేమిస్తాం దీని ఒక జోక్ కూడా ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటాడు వాడు ఎవరినో అరెస్ట్ చేస్తాడు అరెస్ట్ చేసి మాట వలసరికి ఏ ఊరు రానిది అంటే బందర్ అంటాడు బందర్ రానిది అవి వదిలిపెట్టాడు సోడిపోయింది ఎందుకంటే అయింది కూడా వందరే అసలు పాయింట్ అంటే ప్రేమ ఉన్నది కానీ ఆ ప్రేమ చాలా రిజర్వుడ్గా ఉంటుంది బందరు అయితేనే ప్రేమిస్తారు అని అలాగే ఒక ఎక్స్ప్రెషన్ భారత్ బ్వాదేశయితే ఇంకా ఆనందానికి హద్దులేదు అలాగే సో ఈ ప్రేమకి దయకు రిజర్వేషన్ ఉన్నట్లయితే అది ప్రేమ యొక్క కాదండి హెడ్ వచ్చేసింది అక్కడికి హార్ట్లో హెడ్ కొంత ప్రవేశించింది కాబట్టి రిజర్వేషన్ ఏమీ లేకుండా ప్రేమించటం తర్వాత ప్రేమలో ఇంత ఇవ్వచ్చు ఇంత ఇవ్వకూడదు అనే ఉండదు ప్రేమలో సర్వస్వార్పణం ఉంటుంది దాన్ని ప్రేమంట సర్వస్వార్పణమే ఉంటుంది ఏది ఏది ఇవ్వమంటే ఇవ్వడమే నేను ఇవ్వగలిగితే అది ఇవ్వడమే దానిని ప్రేమంట సో అటువంటి హృదయం ప్రేమించగలిగిన హృదయము మాత్రమే ఆ సత్యాన్ని తెలుసుకోగలుగుతుంది అప్పుడు సత్య జ్ఞానము ప్రేమించే హృదయానికి మాత్రమే తెలుస్తుంది ప్రేమించే హృదయానికి మాత్రమే ఆది అంతము లేని అనగా కాలమునకు అతీతమైన గుణములకు అతీతమైన ఆ పరమాత్మతత్వము అనుభవానికి వస్తుంది ప్రేమించే హృదయానికి మాత్రమే అనుభవానికి వస్తుంది మీరు ఒక్కటి గమనించండి హార్ట్ హెడ్ ఉంది ఏమండి మీ హార్ట్లో హృదయము మస్తిష్కం మీ హార్ట్లో ఏ అంశములు ఉన్నాయి మీరు చూసుకోండి హెడ్కి హెడ్లో క్యాల్కులేట్ చేసినవన్నీ మీరు హార్ట్లో పెట్టు కూర్చుంటే మీకు ప్రేమించడం చేత నమ్మకం ఇప్పుడు హెడ్ క్యాల్కులేట్ చేస్తుంది ఏమిటి డబ్బు డెబిట్ క్రెడిట్ క్యాల్కులేషన్స్ ఏవో చేసుకుంటున్నాయి నా ఈజ్ యువర్ హార్ట్ ఫీల్డ్ విత్ ఆల్ దోస్ క్యాల్కులేషన్స్ థింగ్స్ ఆఫ్ ది మైండ్ అంటారు థింగ్స్ ఆఫ్ ది మైండ్ అంటే ఏమిటి వీడు నావాడు ఇది నాది ఇది నేను నా కులము నా మతము నా వర్ణము నా వర్గము నా గోత్రము నా వస్తువులు నా ఇల్లు ఇవన్నీ మీ హెడ్లోంచి హార్ట్ని పూర్తిగా ఆక్రమించి కూర్చున్నట్లయితే మీకు ప్రేమ అనుభవానికి రానే రాదు కాబట్టి మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే హెడ్లో థింగ్స్ని హార్ట్లోకి రాకుండా చూసుకోవాలి అంటే ఇంతకు ముందు చెప్పిందే ఇంకో భాష మార్చి చెప్పారు డోంట్ బీ ఏ హెడ్ పర్సన్ బి ఏ హార్ట్ పర్సన్ ప్రేమించడానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి ప్రేమకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి ఇప్పుడు కూరగాయలు కూరగాయలు ఈ కూరగాయలోనే ఒక ముసలావిడ వస్తుంది ఆవిడ వయసు యాభై ఆరు రైలు ఉంటాయి బుట్ట నెత్తిని బుట్ట పెట్టుకొని వస్తుంది కూరగాయలు కావాలా అని అడుగుతుంది కావాలి ఏం కూరగాయలు వంకాయలు ఉన్నాయి ఎంత కేజీ అంటే ఐదు రూపాయలు ఉంటుంది మూడు రూపాయలకు ఇస్తావా అని మీరు అడిగారంటే మీరు హెడ్ పెరుసనా హార్ట్ పెరుసనా ఆవిడ వెతుక్కుని మీ గుమ్మం వచ్చి నెత్తిమి పెట్టుకుని మోసుకొచ్చింది వంకాయలు వంకాయలు ఎక్కడ పండుగతాయో తెలుసుందండి మీరు సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర ఉంటే యాభై కిలోమీటర్ల దూరంలో ఎక్కడ వంకాయలు పండ్డాం యాభై కిలోమీటర్లు దాటిపోతే హైటెక్ సిటీలు అన్ని ఈ బిల్డింగ్లు ఈ జంగిల్ ఫ్ క్యాన్క్రీట్ అండ్ స్టీల్ దాటి వెళ్తే అక్కడెక్కడో పండుతాయి వంకాయలు అక్కడి నుంచి ఈ అమ్మ ఎక్కడి నుంచి మోసుకొచ్చిందో మోసుకొచ్చింది మొత్తాయి మీ గుమ్మ ముందు పెట్టింది మీరు ఐదు రూపాయలు ఇస్తే అర కేజీ కేజీయో మీ ఒళ్ళు పోసి వెళ్ళిపోతుంది అక్కడ మీరు వేరేవాడారంటే మీరు ప్రేమతోటి చూసి వేరే వాడారా ప్రేమ మనస్సుతో లెక్క కట్టి వేరే వాడారా ప్రేమతో చూడటం మీకు తెలిస్తే ఆ ఎంత కేజీ ఐదు రూపాయలు ఓ కేజీ అక్కడ పెట్టు అని లోపలికి వెళ్ళి ఐదు రూపాయలు ఇస్తారు మరి మినిమం మినిమం మీరేమో ఉరికాయ ఇవ్వక్కర్లేదు ఉరికే తీసుకోవడానికి కష్టపడి పనిచేసే చేసే వాళ్ళు ఊరికే తీసుకోరు మీరు ఆ కేజీ వంకానికి కొంటేనే సరిపడుతుంది ఆవిడ ఆనందం హృదయం ఆనందంతో నిండుతుంది అలాగా జీవితంలో ప్రేమకు ప్రధానమైన స్థానాన్ని ఇవ్వాలి తర్వాత అది భక్తి అంటే ప్రేమ అనేది అది ఒక మెథడ్ కాదు ఒక టెక్నిక్ కాదు ప్రేమంటే తబ తబలాలు వదిలిపెట్టుకుంటే ప్రేమ ఉన్నట్టు లేకపోతే అగరబత్తీలు బాగా ఎక్కువగా వెలిగిస్తే ప్రేమ ఉన్నట్టు లేకపోతే పువ్వులు ఒక టర్న్ పువ్వులు పోసుకొచ్చి వేస్తే ప్రేమ ఉన్నట్టు ఇట్స్ నాట్ లైక్ దాట్ ప్రేమ అన్నది ఒక టెక్నిక్ ఏమి కాదు ఇది దేవుడి విషయంలో చెప్పాను ఆధునిక కాలంలో ఎక్కువ ఖరీదైనటువంటి డైమండ్ రింగ్ కొనిస్తే ప్రేమ ఉన్నట్టు ఇప్పుడు ఇంకే వీడు మామూలుగా యంగ్ మ్యాన్ యంగ్ లేడీకి ఆఫర్ చేస్తారు వెస్ట్రన్ సొసైటీస్లో అలా ఉంటుంది వాళ్ళిద్దరూ మాట్లాడుకుని ఫిక్స్ చేసుకుంటారు పెళ్ళి తల్లిదండ్రులకి తర్వాత ఇన్ఫార్మ్ చేస్తారు తల్లిదండ్రులు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు పెళ్ళికి ఎక్కడికి రావాలో కూడా అడ్రస్ కూడా ఇస్తారు అప్పుడు వీళ్ళు వెళ్ళి బ్లస్ చేసి బ్లస్ చేసేది రెండు మూత్రం థింగ్ కావచ్చు దట్ ఈజ్ హౌ ద డూ ఇట్ ఈస్ వండర్ఫుల్ దినో సో వీళ్ళకి మరువు బాధ్యతలు ఉండవు So, సో వీడు ఆఫర్ చేశాడు ఏమైనా ఐ లవ్ యూ అని ఐ లవ్ యూ అని ఉడికే తుట్టి మాట్లా పెడితే కుదరదు ఒక బాక్స్ ఎదురకుండా పెట్టాడు ఈ హోటల్లో టిఫిన్ తింటాం ఆవిడ బాక్స్ తెరిచింది లోపల డైమండ్ డ్రీవ్ ఉంది అదే తన వేలుకి సరిపడుతుందో లేదో చూసుకుంటా ఉన్నాడు ఎందుకంటే వీడు సరే లూజ్గా to make some changes and all that. Already the calculation. అసలు ఫోన్లే డైవెన్సిటీ తీసుకొచ్చాడు ప్రేమ అంటున్నాడు కదా ఆ ప్రేమ సరిపడుతున్నవి కాదు అది వేలికి సరిపడిందా లేదా సరిపడింది తర్వాత చూసి నేను ఖరీదెంతా అడిగిందా అంటే వీడు ఏదో కొంచెం ఎన్హాన్స్ చేసి చెప్పచ్చు కదా ఆవిడ బిల్లు అడగదు కదా అది ఫోర్ నైంటీ నైన్ ఫోర్ నైంటీ నైన్ డాలర్స్ అనమాట వీడు ఫోర్ నైన్టీ అని చెప్పాడు వెంటనే వెనక్కి పడేసాను అంటే నీకు లవ్ అంటే అంత తక్కువగా కనపడుతుందా కనీసం థౌజండ్ డాలర్స్ అయినా పెట్టాలనే జ్ఞానం నీకు లేదు అని పక్కన పెట్టాను సో ప్రేమ అన్నది ఇట్స్ నాట్ ఎ టెక్నిక్ యూ డోంట్ కన్వర్ట్ ఇట్ ఇన్ టు సచ్ ఫిజికల్ టెక్నికల్ థింగ్స్ అది ప్రేమ కాదు చూడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను నా దగ్గర డైమండ్ రింగ్కి దానికి పైసలు లేవు మన ఇద్దరం కలిసి తర్వాత ఎప్పుడైనా కొనుక్కోవచ్చు పైసలు వచ్చిన తర్వాత యాజ్ ఆఫ్ నౌ నా పాకెట్ ఇంతే ఉన్నది కానీ నేను నిన్ను హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నాను అని ఇతను అనగానే ఆమె కూడా ఇతన్ని ప్రేమించగలిగి ఉండాలి అలా ఉండాలి తప్ప డైమండ్ రింగ్ ఖరీదని బట్టి మీరు ప్రేమని లెక్క కడతానంటే అది ఏమన్నమాట కాబట్టి లౌకిక వ్యవహారంలో కూడా ప్రేమ యొక్క తత్వాన్ని ఎరిగి మనం మసులుకోవాలి దేవుడు దేవుడి దగ్గరికి వెళ్తే ఎంత ఎక్కువ కానుకలు మనం సమర్పిస్తే దేవుడు అంత సంతోషిస్తాడని ఒక భ్రమ లోకంలో చాలా ఎక్కువగా ఉంటుంది ఈ భ్రమ శ్రీకృష్ణుడు భగవద్గీతలోనూ భాగవతంలోనూ చెప్పిన మాటలు చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది ఏమిటి ఆశ్చర్యం వీళ్ళు అని ఆశ్చర్యం ఇప్పుడు భాగవతంలో అకించన ప్రియ అని వర్ణిస్తారు అనేక సందర్భాలు ఎవరి దగ్గర ఏమీ లేదో ఏగానీ కూడా ఎవరి దగ్గర లేదో వాడంటే నాకు చాలా ప్రీతి నాకు భేదవాడంటే చాలా ప్రీతి అని ఉంటాడు తర్వాత ఇంకో చూడండి అంటాడు నాహం తుష్యే అర్చిత అర్చాయాము అధికేన అంటేదో అంటాడు మూర్తి అందు విగ్రహమునందు నన్ను అధికాధికమైనటువంటి పదార్థములతో ద్రవ్యములతో పూజ చేసేస్తే అది నాకు సంతోషాన్ని కలిగిస్తుంది అనుకుంటున్నారేమో మీరు అలా నాకు సంతోషాన్ని కలిగించదు ఎప్పుడైతే మీరు సకల ప్రాణులను ఆత్మరూపంగా దర్శించగలుగుతారో అప్పుడే నేను సంతోషిస్తాను అంటున్నాను మీరు మొక్కని చెట్టుని కొమ్మల్ని నరికేసి తీసుకొచ్చి అవన్నీ తీసుకొచ్చి దేవుణ్ణి నెత్తి మీద దేవుడు సంతోషిస్తాడని మీరు అనుకుంటున్నారా ఇట్స్ నాట్ లైక్ దాట్ అనేది భాగవతంలో రాసి ఉంటుంది భగవద్గీతలో రాసి ఉంటుంది పత్రం పుష్పం ఫలంతోయం యోమే భక్త్యా ప్రయుచ్చతి అక్కడ మీరు ఏమి ఆఫర్ చేశారన్నది ఇంపార్టెంట్ ఆ వాక్యాన్ని రచన చూస్తే సంస్కృతం కొంచెం తెలిస్తే మీకు అర్థమైపోతుంది అక్కడ ఏమి ఇస్తున్నాడు అన్నది ఇష్యూ కాదు ఎలా ఇస్తున్నాడు ప్రేమతో ఇస్తున్నాడు అన్నదే పాయింట్ ఏమిస్తున్నాడు అన్నది కుచిబీ హోమ్ కుచ్మీ హోమ్ పత్రం అంటే పత్త పత్రం అంటే పత్త తెలుగులో హిందీలో ఆకు పుష్పం పువ్వు ఫలం పండు దోయం నీళ్లు కుచ్మీ హోమ్ ఏదిచ్చినా పర్వాలేదు కానీ ప్రేమతో తెలివాల్సి ఉంటుంది ఏమే భక్త్యా ప్రయత్టి కాబట్టి ప్రేమను ద్రవ్యంతో కొలిచి పని ఎన్నడూ చేయకూడదు కొడుకున్నాడు నెలకి యాభై వేలు సంపాదిస్తున్నాడు ఇంకో కొడుకున్నాడు నెలకి ఐదు వేలు సంపాదిస్తున్నాడు తల్లి వీడిని తక్కువను వాడిని ఎక్కువ ప్రేమిస్తున్నాను అనుకుంటున్నారా మీరు ఎన్నడూ ఉండదు తండ్రి ఎలా చేస్తాడు యాభై వేలు సంపాదించేవాడిని ఎక్కువ ప్రేమిస్తాడు ఐదు వేలు సంపాదించేవాడిని తక్కువ ప్రేమిస్తాడు తండ్రి బట్ నాట్ మదర్ తల్లి ఇద్దరిని సమానంగా ప్రేమిస్తుంది తండ్రికి తల్లికి అది తేడా అంటే అందరూ తండ్రులు అలాగే ఉంటారని ఉండాలని నా అభిప్రాయం కాదు జస్ట్ చిన్న డిఫరెన్స్ చూపించారు తండ్రికి కొడుకు నాస్తి కూడా అయితే చాలా మనస్సు కష్టపెట్టుకుంటాడు ఎందుకో తెలుసిన అయ్యో వీడు నాస్తి అయ్యాడు వీడికి గతి లేకుండా అయిపోతాడని కాదు మరేమిటి వీడు నాస్తి కూడా అయ్యాడు నాకు తదినం పెట్టాడు వారు అదే అంచేత నాస్తికుడైన కొడుకుని తండ్రి తింటూ ఉంటాడు తల్లి ప్రేమిస్తూ ఉంటాడు తల్లికి నో రిజర్వేషన్స్ వాడు నాస్తికుడైనా ఆస్తికుడైనా డబ్బులవాడైనా డబ్బు లేనివాడైనా ఆమె ప్రేమ అది అన్ రిజర్వ్డ్గా ఉంటుంది కాబట్టి ఆ ప్రేమతత్వాన్ని మనం బాగా తెలుసుకోవాలి మీకు రెండు ఉన్నాయి రేషనలైజేషన్ వెర్సెస్ ఫీలింగ్ అని ఫీలింగ్ ఫీలింగ్ అన్నది You feel it here. Further yellow, you feel out there. Feeling under there. Rationalization, we have to know just that.